మోహల్లో నుంచి బయటపడాలి అంటే మూడు నియమాలు పెట్టుకోవాలి కదా ఏంటి ధర్మాన్ని తప్పి ప్రవర్తించే అదేంటి స్వధర్మం పరధర్మం ధర్మం తప్పి ప్రవర్తించారంటే స్వధర్మాన్ని తప్పి ప్రవర్తించు ఆత్మధర్మాన్ని ప్రవర్తించినంత అధర్మమే పరధర్మమేంటి ఇంకొకటి ఏంటి ఈ ఉన్నది చాలంటే ఇంకా అందులో శేషం మిగిలిందిగా ఉన్నది చాలన్న వాడికి అప్పుడేమైంది శేషం మిగలటలా ఆత్మధర్మంలో ఉన్నది చాలంటానికి ఇంతటా ఉన్నదే గాని అది పరిమితంగా లేదుగా కాబట్టి ప్రపంచానికి సంబంధించిన పరధర్మ విషయం వచ్చింది అక్కడ ఏం చెప్పాడు ఇక ఇక చాల ఉన్నది చాలంటారు లైఫ్ ఇక చాలా ఇక చాలా ఎప్పుడైతే అన్నాడో ఏమైపోయింది ముగిసిపోలేక పులిష్టపడిపోయింది ఉన్నది చాలంటే ప్రపంచం మిగిలింది ఇంకా విషయం కూడా మిగిలింది ఇంకా ఆసక్తి కూడా మిగిలింది ఇంకా అక్కడ ఇక చాలా ఈ ఆట చాలా కాలం ఆడాడు ఇంకెంతకాలం ఆడతాం ఇంప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాం ఎన్నో లక్షల జన్మల్లో ఆడుతూనే ఉన్నాం ఈ జనన మరణాలనే ఆట ఆడుతూనే ఉన్నాం ఇక చాలు జన్మతో ఇక చాలు బ్రహ్మం నియమం అవసరం ఇది చాలా బలమైనటువంటి నియమం జ్ఞానం మరణమైన కారణం ఏంటి అవసరమేగా అవసరం ఉందనే భావన ఉందనుకోండి మళ్ళా రాక కాబట్టి అవసరం లేదనే నియమాన్ని పాటిస్తేమండి దానికి లొంగనలేదు గైకే తీవ్ర వైరాగ్య సంపన్నుడు జగమ్మీ రాజుగంటే బలం అనేది వంచలేదన్నమాట ఎందుకని వాడు దగ్గర ఈ మూడు నియమాలు ఉంటాయి ధర్మం తప్పడు ఇక చాలంటే ఏదైనా సరే అవసరం లేదండి నువ్వేదన్నా చెప్పు పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము అంటున్నావా లేదా అంటున్నావా ఏమి ఇవ్వకూడదు అని అంటే పిపీలిక ముంచి బ్రహ్మపరి బ్రహ్మ పదవి వరకు ఇప్పుడే అక్కడికి ఏదైనా ఆ విధేయండి నేను నేను చెప్పి చెప్తున్నాను నేనే మంచి కాబట్టి గారి బ్రహ్మపర్యంతం నీకు గనక ఇవ్వబడినప్పటికీ అవసరం లేదు పిబీలి గారి బ్రహ్మపర్యంతంలో నీకు ఎక్కడో ఒక చోట అవసరం ఉంది అనే భావన మన శరీరం ధరించవలసింది बीव्र वैराग्य संपन्न तीव्र मोक्षेछ कल आत्मनिष्ठु मूड़ नि स्वधर्म धन श्रे केवल स्वधर्मा ने पाटिस्ट मिनाल पातोचित धर्मसमें इक चालक आयान पात्रोचित धर्म ఆట ఎంతో కాలం ఆడాను ఎన్ని లక్షల జన్మల్లో ఆడాను నాకు అంట విధ నేను ఎదిగే పాత్ర చేత నేను ప్రభావితం కావడం నాకు పాత్రోచితం ప్రమా కృష్ణ పరమాత్మ ఏం చేశాడు నేను అందరికీ బంధువేగా యుద్ధంలో ఏం చేశాడు వరుస పెట్టి వేసేసాడు బంధువేగా ఎలా వేశాడు धर्मा ने मकुपात्रन पर कालधर्मा पोषितड़ में धर्म न सधर्मा कालोस्ोकक्षय प्रवृद्ध लोकांस महत्व नविष्यं लेगा प्रत्य హేమచంద్రుడు కాలంలో సమస్త లోకాలు పుడుతున్నాయి పోషించబడుతున్నాయి లయించబడుతున్నాయి పరమాత్మ నేను బావా నేను మరతడు నేను మరిది నేను అన్నయ్య నేను తమ్ముడు నేను భర్త నేను భార్య అవేమి నాకు లేవు బాబా ద్వారక అంటే మాడ సమాయం అయిపోతుంది అన్న అర్జునుడు అన్నాడు ద్వారక మునిగిపోతాను అయినా అయిపోయినాయ్యా పోయింది సరే అంతేగాని పరమాత్మ ఎక్కడా వలవలా ఆడవలే ఏ సంఘటనలోనూ కన్నీరు పెట్టలే కారణం ఇట చాలు ఆట చాలాసార్లు ఆడా ఇప్పుడు పరమాత్మగా ఆడతా చాలాతీతంగా ఆడతా దేశకాలంలో అతీతంగా ఆడతాం ఆత్మనిష్ఠుడనే ఆడతా బ్రహ్మనిష్ఠుడనే ఆడతా పర బ్రహ్మ నిర్ణయంతో ఆడతా అప్పుడేమయ్య పిల్లలాటల పోలికాయ ఆటలు ఆసక్తి ఉంది పెద్దవాళ్ళు పిల్లలాటని ఎలా చూస్తున్నారు అలా చూస్తా సృష్టి స్థితులయ్యాలి అప్పుడేమయ్యా నాకు నిన్నవర్ణాల నాకు జ్ఞానమరణాలు లేదు జ్ఞానమరణాలే లేనన్న వాడికి ఏమిస్తావు నువ్వేమిచ్చి సంతృప్తి పరచగలుగుతావు నాకు అసంతృప్తే లేదు అవసరమే లేదు కోరిక అసలేదు లేదు అంటావా అవి నా చేతిలో జీవొమ్మలు విష్ణుమాయా ప్రభావితం చేత ఎవరైనా ప్రభావితం కావచ్చేమో కానీ విష్ణు ఎందుకు విష్ణవ మాయ చేత జగములు ఎలా ఊహించబడుతున్నాం అంతేగాని పరబ్రహ్మస్వరూపమైనటువంటి విష్ణుమూర్తిని మహావిష్ణువు ఎలా బో మాయ చేత బాధించబడుతుంది మాయని మీలినటువంటి స్థితిని సాధించేటటువంటి నేను ఖాళీగా ఉన్నానసారా బిజీగా ఉన్నా బిజీగా ఉన్నాను లక్షలాది జన్మల నుంచి భోగేసిందంతా ఉదిలిచే పనిలో ఉన్నాను వేదో ఈ కాసేపు కొద్దిగా లేనిందు సంపాదించుకునే పనులను ఉంటే ఉండవచ్చేమో నేనేం పనిలో ఉన్నాను లక్షలాది జన్మల నుంచి పోగేశాను ఆ పోగేసినవన్నీ ఓదించుకునే పనిలో ఉన్నాను ఇప్పుడు ఎవరు బిజీగా ఉన్నారు చాలా బిజీగా చాలా విశాల భావంతో పనిచేయవలసిన కాలం పరిమితమైనటువంటి పద్ధతిగా నా భార్య నా కొడుకు నా కోడలు నా ఇల్లు నా మనవడు నా నా గోడ నా సొన్నం అనే కాలం కాదు నా వృత్తాశ్రమ ధర్మం అయిపోయింది ఎప్పటిదో ముగిసింది పిల్లలకు పెళ్లి చేసావు పైన ఇష్టం ఎవరు జాబ్ చేసుకుని ఇష్టం ధర్మం చెప్పింది నీ ఆఖరి ధర్మం ఏమిటయ్యా దైవానికి దైవానికి ప్రతినిధిగా నువ్వు చేసే ఆఖరి పని ఏమిటి పిల్లలకు పెళ్లి చేయవు ప్రజాపత్య ధర్మంలో వాణ్ణి ప్రవేశపెడితే నీ పని అయిపోయింది అదే తర్వాత నిన్నెప్పుడు పెళ్లి పీటల మీద కూర్చోమని అడగరం అడుగుతున్నారా చూసుకోండి జన అంత్యేస్త లోపల నిన్ను మళ్ళా మళ్ళా పీటల మీద కూర్చోమని అడగరే కదా పెళ్లి చేసినప్పుడు కూర్చోవడమే ఆఖరి కూర్చోవడం కర్తత్వం అయిపోయింది అక్కడతో కానీ మనమేం చేస్తాం మనవాళ్ళు కుట్టారు అని మనవాళ్ళు కుట్టారు వాళ్ళ ఆస్తులు సంపాదించారు వాళ్ళ సంసారాలు చేశారు వాళ్ళ పెళ్లిళ్ళు ప్రతి చోట నేను పెద్ద మనిషి నంటవే ఎక్కడో ఏమైంది దోషం ధర్మాన్ని అతిక్రమించి స్వధర్మాన్ని అతిక్రమించి పరధర్మంలో ప్రవేశించి కాంక్షామోహానికి ఆసక్తికి బలాన్నిచ్చి జీవభావంతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను ఎందుకని ఈజీగా ఆ పని చేయడం కాబట్టి ఎదిగే కొద్దీ నేనేమయ్యాను కాంక్షలు లేవు మోహం లేవు కోర్తి లేవు అవసరం లేవు అసంతృప్తి లేవు సధర్మమే నియమం ఇక చాలు దేనికైనా ఒకటే అంశం ఇక చాలా ఓ చాలా లాంగ్ ఏగో సో లాంగ్ ఏగో చాలా కాలం చూస్తాను ఈ జన్మలోనే ఎన్నో జన్మల నుంచో చూసి చూసి చూసి చూసి దేవర వైరాగ్యం కలిగించిన అది తీవ్ర వైరాగ్యం చేత నేనేం చెప్తున్నాను ఇక చాలండి ఇంకా ఇంకా అయినా వదిలిపెట్టాననే అన్నా మండ ప్రజలు లేదు ఏమన్నా అవసరం లేదు ఇంక మండవాడు జోలుకొస్తారా ఇంక వాడు అయితే జ్ఞానపరమైనటువంటి రుణాన్ని మాత్రం తీర్చుతా ఎందుకని ఆత్మ ఆత్మనిష్ఠుడైనటువంటి వాటికి ఆవకరణమే ఉంది అందుకు వీళ్ళు లేదు దైవ రుణం శాస్త్రుణం ఋషి రుణం పితృణం అంటున్నావా ఎప్పుడు చూసినా పితృణం తెలుసుకోవడంతోనే జీవితం జరిపోతుంది శాస్త్రుణం దైవ రుణం ఋషి ఎప్పుడు జీవితా దైవ ప్రణాళికలో భాగం అవలసిన అవసరం లేదా దైవం చేతిలో పనిముట్టుగా జీవించవలసిన అవసరం లేదా దైవంతో లయత్వాన్ని ఆ ఏకత్వ భావాన్ని పొందినటువంటి స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితిని అనుభవించవలసిన అవసరం లేదా అప్పుడు కదా దైవరుణం తీరేది దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడు కదా ఆ అనుభవించినప్పుడు కదా జీవేశ్వరుల అభిన్నులు అనేటటువంటి అనుభవించినప్పుడే దైవరుణం తీరుతుంది తీర్థయాత్రలు చేస్తే దైవరుణం వేరదు పూజలు జపాలు చేసే దేవరుడు అని పేరు కానీ దానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తుంది చిత్తశుద్ధి ఒక ప్రాతిపదికగా పనిచేస్తుంది చేయొద్దని కాదు ఎందుకంటే ఏం చెప్పారు ఉత్తమం తత్వ చింతాచ మధ్యమం మంత్ర చింతాచ అధమం శాస్త్ర చింతాజ అధమాధమంటే తీర్థాటం పైమునిటికి పనికిరాలేదు నువ్వు అప్పుడేం చేయాలనుకుంటావు తీర్థాటం చేయాలి బుద్ధి వికాసం చైతన్య వికాసం ప్రజ్ఞా వికాసం ఉత్తమంగా ఉంది తత్వచింతన చేస్తాం ఉపనిషత్తులు చదివితే ఆనందం అనిపిస్తుంది బ్రహ్మసూత్రాలు చదివితే ఆనందం అనిపిస్తుంది సద్గోష్ఠి ఆనందాన్ని పొంది అంతేగాని రామేశ్వరం శివాలయంలో ఆయన మోదారి గారు అర్చన చేస్తూ ఆ అలంకారాన్ని చూసి ఆనందపడవు ఎందుకని ఆయన స్థాను అచలం నేను నేను అదే నేనేం కలిగేవాడి కాదు ఇంకో నాకు భేదం లేదయా అనేటటువంటి పద్ధతిగా చూసేటటువంటి శక్తి తత్వచంపన వాళ్ళకి మరి అటువంటి అభేద స్థితిని కదా మానవుడు సాధించవలసిన ఉత్తమమైనటువంటి స్థితి కాబట్టి అటువంటి ఉత్తమమైన చైతన్యాన్ని ఉత్తమమైన ప్రజ్ఞా వికాసాన్ని కదా ఎప్పుడు కలిగి ఉండాల్సింది ఆచరణలో దిగింది కొద్దిగా అప్పుడేమయ్యాం అప్పుడేమయ్యాం మంత్రచంతాచ ఓ నమో నారాయణ అష్టాక్షరీ మంత్రం పంచాక్షరీ మంత్రం షోడాక్షరీ మంత్రం కంస మంత్రం ఆ మంత్రం ఈ మంత్రం మీకు ఉపదేశ మంత్రం అయ్యి జాపం చేసుకో ఎందుకని ద్వైతం వచ్చేసి అద్వైత భావన పోయి అప్పుడేమయ్యా పోయి ఎరుకలకు వచ్చేసాడు వచ్చేస్తే ఇంకా అప్పుడన్నీ వచ్చేసాయి సప్తకోటి మహామంత్రాలు వచ్చేసాయి చిత్త విభ్రమ కారకా ఆ ఎరుక ప్రభావం చేత చిత్త విభ్రమం కలిగింది మరి ఇప్పుడు ఏం ఇంకా పడిపోయాడు అక్కడ ఎందుకు అవుతావు త్రిశంక స్వర్గం కదా అది అక్కడ ఆగవ్వాలి అధమం శాస్త్రచింతాచారం భగవ గీతలో అలా చెప్పారండి వివేకదోడ ఇలా చెప్పారండి అష్టావక్ర గీతలో అలా చెప్పారండి లూ ఇలా చెప్పారండి నారాయణ ఉపరిషత్తులో ఇలా చెప్పారండి విశావాస పరిషత్లో అలా చెప్పారు ఈ తగాదాల మధ్యలో పట్టుకొట్టుకుపోతుంటాడు పండితులందరూ ఈ తగాదాలు ఉంటాయి ప్రవచనం చెప్పేవాళ్ళు కానీ పండితులు కానీ ఇప్పుడు ఆచరణశీలంగా ఉండరండి తత్వచింతనలో ఉండటం వాడు ఇప్పుడు ఎంతసేపు శాస్త్రచింతనలో ఉంటారు సరే ఏది కూడా అది ఉత్తమమే తమోగుణంతో జీవితానికి కంటే అది బెటరే కానీ జీవితం గట్టెక్కుతున్నా దానివల్ల ఏమైనా కదా అధమాధమంచ తీర్థాటం అక్కడ ఆగేవా పోనీ శాస్త్రం చేసాం దగ్గర తీశైలెళ్తే బాగుండు కేదా నాది బాగుండు అమ్మ నాది బాగుండు కామెసిన వెళ్తే బాగుండు అరుణాజలు వెళ్తే బాగుండు ఏమిటి బాగుండు ఎవరు బాగుండు అదేనా కాదు అయితే ఈ నాలుగు అవసరమే తమో గుణ స్థాయిలో ఉన్నావండి అప్పుడు ఏం చేయాలి నిర్ధారణ చేయాలి కొద్దిగా రజోగుణ స్థాయిలో ఉన్నామండి అప్పుడు శాస్త్ర చింత సత్వగుణ స్థాయిలో ఉన్నావండి మంత్ర ఆంతరిక మానసిక జపం చేయాలి గుణాతీతంగా ఉన్నామండి తత్వ కాబట్టి ఎవరైతే నిరంతరాయంగా గుణాతీతంగా తత్వచింతనలో నిమగ్నం అయిపోయినాడండి ఇప్పుడు వాడికి మిగిలిన మూడు తోచేయా అవసరం లేదుగా ఎందుకని బ్రహ్మనిష్ఠుడను బ్రహ్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు ఈశ్వరుడు వాడికి ఎప్పుడు అక్కడ పనిచేస్తుండదు దేగద కింద కానీ అదా అప్పుడు కిందకి దిగలమా ఇప్పుడు ఏం చెప్తామని దిగితే కదా గుణత్రయంలోకి దిగితేగా త్రిప్పుడులోకి దిగి వస్తే తప్పేం చేయలేవుగా అర్థమైందా కాబట్టి ఇట్లా నిజ జీవితంలో ఎవరైతే సదా తత్వచింతనలో ఉన్నారో వాడికి ఇప్పుడు కాంక్ష ఉందా మోహం ఇది చాలా లేదంటాను వాడు దిగి రావడం లేదు అసలు ఆ పైన కైలాస శిఖరం పైనుంచి ఎంతగా దిగితే కదా దిగడం లేదుగా అసలు వాడు సదా సదాశివుడే సదా సదాశివుడే సదా సమాధినిష్ఠుడే సదా ఆత్మనిష్ఠుడే సదా బ్రహ్మనిష్ఠుడే సదా ముక్తుడే ప్రవచన లేదు కదా ప్రపంచం దోస్తే కదా వాడిని ఏమని అడగడానికి ప్రపంచం దోస్తే అప్పుడు అసంతృప్తి అసంతృప్తి నుంచి అవసరం అవసరం నుంచి కోరిక కోరిక నుంచి కాంక్ష కాంక్ష నుంచి మోహం అసలు ప్రపంచమే దోచకపోతే ఉన్నాయి అయ్యాయి కాబట్టి ఆత్మనిష్యుడైన వాడు ఏ నియమాలు పాటించాడు ఇప్పుడు సోధర్మాని పాట ప్రపంచం గురించి ప్రశ్న వేసే చాలు ఇక చాలా బాబు మరి నీ సంగతి ఏంటి వచ్చేసరికి నీ సంగతి ఏంటి అని మరణకాలంలో ప్రశ్నించాడు నాగేం అవసరం లేదు ఇవాళందరికీ ప్రశ్న ఇదేనండి సాధకుడులో నిన్న పాఠం ఇక్కడ యోగా పాఠం యోగా సెంటర్ వాళ్ళకి చెప్పి ఇదే పాఠం అది యోగిరాజు వేదాద్రి మహర్షి గారి స్కై ట్రస్ట్ అన్నమాట యోగిరాజు వేదాద్రి మహర్షి గారని వాళ్ళ సాంప్రదాయంలో వేదాద్రి స్తై సింప్లిఫైడ్ కుండలని యోగా దాని సమయంలో ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు నిన్న వాళ్ళని ప్రశ్నలు లేచారు అసంతృప్తి అండి ఏంటి అవసరం అండి పూరికంటే కాంక్ష అంటే మోహం అంటే ఎట్లా పోయి సాధారణం అంటే పరధర్ణం అంటే చదువుతాం శాస్త్రంలో కానీ నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి చేసుకోకపోతే ఏమంటాం ఎప్పుడూ శాస్త్రచింతనే చదివేవాడు చదువుతూనే ఉంటాడు అంతే నిజ జీవితంలోకి ఇది రావడం నిజ జీవితంలో పాటిస్తేనే కదా ఆ వచ్చేది లేమ చేస్తుందా లేదు నా పని మళ్ళా మళ్ళా మిగిలిపోతూనే ఉంది పునరావృత్తి రహితం అవ్వాలా వద్దా ఆయన అవటం లేదు పునరావృత్తి రహిత శాశ్వత కైలాసలోకే నిత్య నివాస సిద్ధిదస్తు అని ఆశీర్వదించారు శాస్త్ర అంత పెద్ద ఆశీర్వచనాలు మనకి వాళ్ళు ఎవరికైనా తెలుసా ఏం శాశ్వతంగా కైలాసంలో నిత్య నివాసం కలిగినటువంటి సదాశివులు వల్లే నిత్యముక్తులువై ఉండవయా చూడండి అంత గొప్ప ఆశీర్వచనం పునరావృత్తి రహితం అన్న మరణాల్లో రాడే అంతకుముందు మానవుడికి ఏ ఆశీర్వచనం కావాలి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరానుగ్రహం అంటే ఇదే ఈశ్వరానుగ్రహం ఒకటే ఆశీర్వచనం వీళ్ళు నేను ఈశ్వరానుగ్రహాలు గౌరవైనా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది మా అల్లుడికి ఆరోగ్యం వచ్చింది నాకు మకాళ్ళ బులు తగ్గినాయి ఇవేవి ఈశ్వరానుగ్రహాలు కాకపోతే ఏంటి పిల్లల ఆట ఆడుకునేటప్పుడు ఈ బొమ్మ మా నాయకుని మెరుగుపెట్టాడు మా అమ్మ మెరుగుపెట్టాడు నాన్న నామం అంటాడు భ్రమాజన్య జ్ఞానం అన్నమాట భ్రాంతికి భ్రమకి లోనవగా లోనవగా లోనవగా లోనవగా అదే సత్యం అని తెలుస్తుంది దానికంటే భిన్నమైన వ్యతిరేకమైనటువంటిది యథార్థ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం కోసం మారి చీకట్లోనే అలవాటు పడిపోయి ప్రకాశం సూర్యుడు వస్తే గబ్బిలో ఉందండి జీవితం అంతా ఇప్పుడే ఎలా ఉంటుంది ఏం చేస్తుంది సూర్యోదయం కానీ చికట వెళ్ళదు అప్పుడు ఎందుకని అంటే సూర్యుడిని చూడలేదు మనం కూడా అదే ఎంతకాలం అయితే ఇట్లా ఈ జీవభావంతో ఇదే గృహస్థాశ్రమంతో ఇదే బ్రహ్మాజన్య జ్ఞానంతో అజ్ఞానంతో ఆ కాంక్షతో మోహంతో జీవిస్తూ ఉన్న కాలం ఆ సస్వరూపజ్ఞాన సూర్యుడిని చూడలేము అమ్మా స్వధర్మాన్ని ఆశ్రం సూపజ్ఞాన సూర్యుడిని చూస్తే ఒక్కసారి చీకట పటాపంచలేము నీ లోపల ఉన్న స్వప్రకాశ దర్శనం కలిగిందమ్మా అయిపోయి ఉంది ఆ ప్రకాశమే లేకుంటే నీ లోపల ప్రపంచము లేదు నీ బయట ప్రపంచము లేదు కాబట్టి నేను ప్రకాశాన్ని అంతేకాదు నేను సినిమాని కాదు నేను విషయాలు కాదు నేను ఇంద్రియాలు కాదు నేను శరీరం కాదు నేను భావాలు కాదు నేను ఆలోచనలు కాదు నేను వాసనలు కాదు నేను వృత్తులు కాదు అలా నిరసించడం రావాలి నిరసించాలంటే కాంక్ష ఉండకూడదు మోహం ఉండకూడదు కోరిక అసలు ఉండకూడదు నిరసించగలదు అప్పుడు తీవ్ర వైరాగ్యం నేను పనిచేస్తాను కాబట్టి కోరిక కాంక్ష మోహ నిజం బయటపడాలి ఇట్లా నిజ జీవితంలో ఎరిగినటువంటి జీవితం జీవించవు వైరాగ్య భావంలో ఎరిగిపోవడాల అసలు వాడిని పట్టగలిగేదండి ప్రపంచంలో వైరాగ్యం ఉన్నవాడి జోలికి ఎవరు అసలు సమస్య లేదు వాడిని చూస్తే ప్రపంచం పారిపోయింది నా జోలికి అసలు ఎవరు రాదు అంత ఎవరు మాట్లాడరు ఎప్పుడూ ఏకాంతమైన ఏకాంతానికి కారణం ఏంటి తీవ్ర వైరాగ్య సంపన్ను ఎవరు మాట్లాడినా మాట్లాడు తీవ్ర వైరాగ్యంతో మాట్లాడతాం తీవ్ర జ్ఞానంతో మాట్లాడతాం ఏమైపోతాం విషయానికి అవకాశం ఏదసీగా అవకాశం ఇచ్చేవాడు ప్రపంచం అంతా తయారు చేసే కాబట్టి మూలంలో పుట్టే అవకాశం కాబట్టి మూలాన్ని గుర్తు పెరిగే శరీరం ఏది లేదయ ఎనిమిది శరీరాలకి మూలం లేదయ్యా దేవుడుగా నాలుగు శరీరాలు ఈశ్వరుడుగా నాలుగు శరీరాలు ఈ ఎనిమిది శరీరాలకి ఏ మూలం లేదయ్యా ఎంత చేత చేత తయారు ఇక అవసరం లేదు నిజ జీవితంలో పాటించాలి సధర్మం सधर्म पोषण वरकूंत यह प्रमाण में धाटी परधर्म लोग